అదే విధంగా సామెతల గ్రంథంలో అతను తెలిసినప్పుడు ఏ విధంగా అంటే దావేదు కుమారుడు అని ఇస్రాయేలు రాజునైన సులమోను గూర్చినటువంటి సామెతలు అంటే ఇందులో దావేదు కుమారుడు అతనికి చాలా తెలివి కలవాడు ఎందుకంటే సామెతల గ్రంథంలో పొందుపరిచిండంటే ఎంతో జ్ఞానం ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని లోకదేశం లోకానికి పంపించిండు ఆ విధంగా జ్ఞానము ఉపదేశించుటకును వివేక సంలాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థలను అనుసరించుటకును ముఖ్యంగా ఇంట్లో నాకు అన్నిటికంటే ముందు దేవుడు చెప్పినటువంటి వాక్యములను కానివ్వండి హితబోధ కానివ్వండి లేకపోతే వారి యొక్క అనుభవాలను కానివ్వండి అతను ముందుగా గుర్తెరిగి మన లోక లోకానికి అందించినట్టే నీతి న్యాయములను సఫలపరచున్నట్టు అంటే ఏదైతే నీతి అయితే ఉన్నదో తప్పు జరిగి తప్పు తప్పుడు ఒకవేళ అనిపించిందంటే ఇది తప్పు అని చెప్పడం కూడా అదొక నీది అక్కడనే మనం ఏమైతే అవసరానికి కొద్దికి పర్లేదు అనేది కాకుండా ఇది తప్పుని తప్పు అని చెప్పడం ఒక నీది ఆ మనం చాలా గుర్తుపట్టకుండా కొంచెం ఒక్కోసారి అంటే త్రుటిల్పోవచ్చు మనం త్రుట్టిలో పను జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలియను వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు ఈ సామెతల గ్రంథంలో చదవబడినటువంటి అంటే ఈ మొత్తానికి చదవ ఈ ఒక్క సామెత గ్రంథం చదవాలంటేనే దానికి ముందుగా ఒక ఐదు వచనాల ఇచ్చింది మనకు ఏ విధంగా ఇందులో ఉన్నటువంటి వాక్యాలు ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఒక ఐదు వాక్యాలు ఈ అధ్యాయము అభ్యసించటం నేర్చుకుంటకును ఆ మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటకును గ్రంథము ఐదు వచనము మనకు ఇంపార్టెంట్ గా ఉంది అయితే జ్ఞానము విని పాండిత్యమును వృద్ధుకొని వృద్ధి చేసుకొని వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకున్నాను జ్ఞానము విని పాండిత్యము అండి విశ్వాసమునందును వినటో వలన ఒకవేళ నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నేను చెవులు లేక పుట్టినా అనుకో నేను గుర్తుపట్టేది ఒకవేళ కళ్ళు లేకుండా ఉన్నట్టయితే దేవుని ఎలా చూచనో ఒకవేళ కాళ్ళు చేదులు ఏమి లేనటువంటి పరిస్థితుల్లో ఏమి కళ్ళు పనిచేయు చెవులు పనిచేయవు నోటితోటి ఆ దేవుని ఆరాధించాలంటే ప్రార్థించుకోవాలంటే ఏదైనా కోరిక అడగాలన్నా లేకపోతే నీతి వాటం చదువుకోవాలన్నా ఏమి పనిచేయట్లేవు ఒకటే హృదయంగా పనిచేస్తున్నది దేవుడు ఎవరు ఏ కథ నన్ను దేవునికి అతడు దేవుడు నన్ను ఎదుర్కొది వెతుకుంటూ వచ్చిన వాటి వంటి వాడు ఏంటంటే మన హృదయం ఏ విధంగానైతే ఒంటరిగా తట్టు తట్టుకొని ఉన్నదో అప్పుడు మాత్రం దేవుడు నాకు తెలిసి ఖచ్చితంగా గుర్తుపడతామనని మనం చెవురి కూడా కొన్ని వాక్యాలు వినలేకపోతాం విన్న వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తారు సపోజ్ మనం ప్రజెంట్ గా ఉన్నాం ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు మనకు మంచిది అందుకనే ఆనాల ఏది వినుండవలన విశ్వాసం ఉండను అంటే అన్ని వింటారు అది కాదు మనకు కావలసినది వినడం వలన అదే అంతవరకే ఏదన్నా దురుసుగా వచ్చింది అనుకోండి మనకు అవసరం లేదు అది మనకి ఏదైతే అవసరమో మనం అదే తీసుకోవాలి దాని చింత లేదు కొంత కొంతమంది ఇటువంటి వాళ్ళు చేస్తారంటే కొంత సమయానికి వాళ్ళు బాగుపడాలి మనం అనుకోవాలి అంతే మన అన్ని అంతే వేరేమన్నా హట్ కావద్దు ఏదంటే కొన్ని వస్తారు వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు వినిట వాటి వినియంతా తీసుకోమత లేదు ఎందుకంటే కొనుకుని వానికి తెలియక ఎందుకంటే అది మనం ఏదో ఎమోషన్ మాట్లాడతాం కానీ అండి కానీ ఒక వంద గొర్రెల్లో ఒక గొర్రె తగ్గిపోయినప్పుడు ఎంత బాధపడుతుడో మిగిలిన తొంభై తొమ్మిది మీద ఉన్నంత ప్రేమ ఆ ఒక్క గొర్రె మీదనే ఉంటుంది అతనికి కానీ త్రుటిల్లో తగ్గిపోయిన గురించి కాస్త ఎక్కువ ఉంటుంది ఎక్కడ పోయినా అనేది అయినా కానీ దేవుడి దృష్టిలో మనము ఈ యొక్క గుర్తింపును దేవుడు గుర్తుపాటు ఆకత్తిని వెతుకొని ఎన్ని పరీక్షలు చేసినా గానీ ఎన్ని ఎప్పటికోసారి చేసుకోవటం అతను మనం బిడ్డే అది మనం గుర్తించినప్పుడే మనం అతన్ని క్షమించగలుగుతున్నాము అంతే తేడా అంటే ఇటువంటి కామన్ ఎన్నో వచ్చినా దాటిపోయారు పాస్టర్లను కొట్టిన రోజులు చిట్టిన రోజులు నాన్న రకరకాలు చేసేరు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని పాస్టర్లు కొన్ని విషయాలల్లో కూడా మార్చుకునేటువంటి విధానం అంటే ఇతరులు ఇతరులకు మార్చాలంటే మనం ఫస్ట్ మార్చాలి మనం మారాలి మనం మారాలంటేట్ల దేవుక్యం మనం అనుసరించాలి ప్రవర్తించాలి ధ్యానించాలి మనం మనం అనుభవించింది మనం ఒక మంచి దారిలో పోయినప్పుడు బ్రదర్ ఈ దాకా రాకండి ఇక్కడ ఒక రెండు మూడు కంపలు రాళ్ళు రప్పలుని అట్లా తిరిగి రాని మంచి దారి తీసుకొని రాని అని చెప్తాం ఒకవేళ మంచి దారి ఉన్నట్టు తీసుకెళ్తాం ఆ విధంగా వినుట వలన విశ్వాసం నాకు ఇది అన్నిటికంటే చాలా నచ్చిన వాక్యం అసలు సామెతలంటే నేను ఏది చూడకుండానే చెప్పగలుగుతా ఎందుకంటే అక్కడ నుంచి అసలు ఆ అధ్యాయం చదివి అంతకంటే మంచిగా నేను ఏది చదవలేకపోయినా నేను అదే సేమ్ లో ఉన్నా కాబట్టి మంచి నాకు టైం కు దొరికింది అది నా మదర్ చెప్తుండేది కీర్తనలో తొంభై రెండవ అధ్యాయము మొత్తం నువ్వు అనుసరించాలే చదవాలే ఈ విధంగా ఉంటది తర్వాత మొదటి అధ్యాయం మొదటి వచనం కూడా ఆది దేవుడు భూమిని ఆకాశంలో సృజించను అనేది చాలా మంచి మనకు ఎప్పుడైతే బాధాకరంగా అనిపిస్తుందో అప్పుడే అతని దాని సమస్య దాన్ని కోల్పోయిన విషయాన్ని తర్వాత వీటి చేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జను గ్రహించదురు చెప్పినప్పుడే తెలుసుకున్నప్పుడే మనము అనుభవించినప్పుడే అవీటిని ఒక మంచి సంగతులను ఏం చేస్తున్నాం ఎప్పుడు మనం ఇంక నలుగురికి అంటే నలుగురికి చెప్పటంలో నేను ఒక శిష్యునిగా భావించుకొని నాకు దేవుడిచ్చిన అనుగ్రహము దేవుడిచ్చినటువంటి జ్ఞానం అనుకోని నేను దేవుని చూడలేదు దేవుడు చూసేంత జ్ఞానదయం భాగ్యం నాకు అనుగ్రహించలేదు అతను చూడాలంటేనే కనీసం ఈ బైబుల్ నుంచి ఒక సుది బేజంలోకి వెళ్ళి ఈద దేవుని నేను చూసిన ఎలా నా దేవుడు నన్నే చూస్తాడు ఒక మాట ఒక పాటలలో ఉంది ఎటువంటి వాక్యాలు నేను ఎంతైతే నీతిగా ఉంటానో ఎంతైతే శుద్ధిగా ఉంటానో ఏ విధంగానైతే కల్మషం లేకుండా ఉంటానో ఏ విధంగా నాకు దేవుడు అప్పగించినటువంటి పని సంపూర్తిగా నెరవేరుస్తానో నిన్ను వలేని పరువు వారిని ప్రేమించము అంటే ఇక్కడ ఈ టాపిక్ మీద వాస్తవానికి నేను పిహెచ్ చేద్దామనుకున్నాను ఎందుకంటే నేను చర్చిలో అక్కడ కానీ నన్ను అంటే ఇప్పుడు మనం ఇక్కడ చర్చిలో కూర్చున్నాం నేను నీ వలె నిన్ను పొరుగు వాళ్ళు అన్నప్పుడు నీకు పొరుగు వారు ఎవరు ఉంటారు జనరల్ గా మీరు ఒకసారి చెప్పండి పర్లేదు ఎవరైనా నిన్ను వలె నీ పొరుగు వారు అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారేవి కాబట్టి చర్చిలో ఉన్నారు కాబట్టి నీ వలె నీ పొరుగు వారు అయితే నీకెవరు పొరుగు వాళ్ళు హిందువులు ముస్లింలు నాన్ క్రిస్టియన్స్ ఎక్సెప్ట్ అంటే ఈ చర్చ్ ప్రతి ఒక్కరూ మతదూషణి లేకుండా మతాచారం లేకుండా దేవుని ప్రచారం దేవుని ప్రచారం తోటి దేవుని అనుభవంతో మన పొరుగు వారిని అంటే వాళ్ళు మన దాంట్లో కలిసిపోతారు ఎప్పుడైనా కాని ప్రతి ప్రతి దేశంలో మనకు బైబుల్ చెప్తున్నది దేవుడు చెప్తున్నాడు మత ఘర్షణలు కాడా తప్ప ఇక వేరే ఏ కొట్లాట అంతకంటే పెద్ద భీమంతమైనది లేదు దేవుడు కొన్ని చెప్పినటువంటి ఇతపోదా బైబుల్లో ఉన్నటువంటి ఏంటంటే ఈ జరిగినటువంటి ప్రకృతిపరమైనటువంటి ప్రమాదాలన్నీ మనకు దేవుడు పొందుపరిచినే బైబుల్లో ఏది ప్రకృతిపరమైన అంటే నీటి యుద్ధాలు కానివ్వండి కరెంట్ అంటే అవి సునామి కానివ్వండి ఇట్లాంటి వాక్యాలన్నీ అవన్నీ మనకు పొందుపరచటం వల్ల ఎంతో ఎన్నో రక రకరాలకాలైనటువంటి క్షేమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనవసరంగా చనిపోయేవారు స్థితిలో ఉంది చేత సామెతలను భావ సూచక జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించిన నాకు చెప్పినటువంటి వాక్యములను నాకు దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానమును నాకు దేవుడిచ్చినటువంటి విజ్ఞతను ప్రవర్తనను నాకు బైబిల్ ద్వారా పరిచయం నా యొక్క ప్రవర్తన నేను ప్రవర్తించిన తర్వాత ఒక పాస్ట్రేట్ ఒక గురువుగా ఒక నలుగురు చెప్పేటువంటి విధంగా నలుగురికి తెలియని వారికి కాని అని తెలిసిన వారికి కాని ఎవరికైనా కానీ ఇతబోధ చెప్పటం తెలియపరచటం తెలియని వారికి ఇంకింత ప్రచారం చేయటం ఇలాంటి శువార్త ప్రకటించటం ఇలాంటి మంచిని చెప్పటంలో ఉన్నంత ఆనందము ఎవరికీ లేదు ఎక్కడ లేదు ఎంత ఆకలిని తీర్చుందో అసలు ఆకలి తెలియదు సమయాన్ని బట్టి కొన్ని మంచినీళ్ళు తప్ప ఒక మంచి వాక్యాన్ని ఒక మంచి బోధన ఒక మంచి సేవను చేయటంలో ఉన్నంత తృప్తికరమైనటువంటిది దేంతో పోల్చడం అదే మనకు దేవుడు ఇచ్చినది మనం గుర్తించితే తప్ప మనకు ఈ విషయాలు అర్థం కాదు ఎంతో దూరంతో దగ్గరనే పక్క పక్కనే ఉండి మనం కొన్ని కొన్ని మిస్ అయిపోతుంటాం అవి మనం గుర్తుపడితే మాత్రం మనం మనం అక్కడే ఉండి ఎక్కడైతే ఉంటామో అన్ని మన దగ్గరే ఉంటాయి అప్పుడు దేవుడు అటువంటి జ్ఞానాన్ని మనం గుర్తి తప్ప దేవుడు మనల్ని మనం దేవుణ్ణి గుర్తించలేదు గుర్తించగానే నాన్న రకరకాల కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఈ లోక పాపములను బట్టి వాళ్ళు వాళ్ళు ఆ పాపంలో మునిగి తేలుతూ వాళ్ళు దేవుణ్ణి వెతుకుంటారు తప్ప వాని ప్రవర్తన మారుతూ తప్ప దేవుడిని పెంచుకునే శక్తి నీకు లేదు అందువల్ల ఈ సామెతల గ్రంథంలో అతి వినుక వలన విశ్వాసం ఎంతో చెప్పినా గాని వినటం లేదు అయితే అతనికి చెవులు లేవు వినలేకపోతాడు కళ్ళు లేవు తెలుసుకోలేకపోతాడు ఎవరు చెప్తున్నారో గ్రహించలేకపోతాడు చెవులు ఇటువంటి అన్ని అవభాగాలు అవయవాలు ఎవరికైనా గానీ ఎంతో కొంతమంది ఉండొచ్చు కానీ అతని హృదయం కొట్టుకుంటున్నది అతని హృదయం అలాడుతున్నది అతని హృదయము అతను ఆమె ఎవరైనా అటువంటి బాధలో ఉన్నప్పుడు అయితే మనం నేను ఆ సమస్య బాధని నేను అనుభవించుకున్నప్పుడు అది నాకు అర్థమవుతుంది వాస్తవానికి మనకేదైనా చిన్న అన్ని అవకాశాలు మనకు దేవుడి చిన్నప్పుడు కానీ మనకేదన్నా బాధ వచ్చిందంటే చాలా సీరియస్గా ప్రేయర్ చేసుకుంటాం వాస్తవానికి ఎంతో మందికి చెప్పి ఎన్నో ప్రచారం చేసి నాకు ప్రేర్ చేయండి అట్లా చేసినా కానీ నీకు నువ్వై ప్రేరు ప్రార్థన చేసుకున్నంత గట్టితనం ఎక్కడ దొరకదు అది అది ప్రేయర్ చేయవచ్చినా చేయరాకున్నా కానీ ఎవరికూ ఎంతో అమాయకంగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక మూడున్నర మాత్రం దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని గుర్తు చేసుకోవటం ధ్యానించుకోవటం ఏదో పరంగా అతని కోరిక నెరవేర్చి నెరవేరేంత వరకు అతను చాలా అబ్స్టాండింగ్ లో ఉండి దేవుని దేవుని దృష్టిలో చాలా కోల్పోయి ఉంటాం అదే ఒక సమాచారము ఒక ప్రవర్తన ఒక దృష్టి పరంగా దేవుని వాక్యం తెలుసుకుంటు మనం ఎంతైతే ముందుగా మనం గుర్తుపట్టగలుతామో అంతవరకు మనం దేవుని గుర్తుపట్టలేదు వస్తారు ఏదో దేనికో దేనికో ఎవరో అవసరాల కోసము ఏదో అంటారు ఏదో మాట్లాడతారు మనం మన దగ్గర క్షమించే గుణము మన అంటే వాస్తవానికి దేవుడు మనం చేసిన పాపాలకు దేవుడు గాయాల పాయాలు అవటం చివరికి చనిపోయి కూడా అతని యొక్క ఓపిక ద్వారా అతని యొక్క గొప్పతనం ద్వారా తిరిగి మరణాన్ని చేయించి మన కొరకై మనకి పురజన్మ ఎత్తినటువంటి వ్యక్తి అందులో ఒక అతన్ని ఎదుటి వ్యక్తిని క్షమించడంలో పెద్ద తప్పేం లేదు అది మన చేతిలో ఉన్నది కాబట్టి మనం ఏవైతే పట్టించుకుంటామో అతడు అవసరం లేని మనం పట్టించుకోకుండా మనం వచ్చింది దేవుణ్ణి ఆరాధించుకున్నాడు తెలియని విషయాలు తెలుసు తెలియపరచుకోవటం తెలియని వాళ్ళకి ఇంకింత తెలియపరచడం ఈ విధంగా దేవునికి చెప్పటంలో నాకు తీసుకుందాం అనుకుని చాలా ఉపయోగించి ఎందుకంటే నేను దేవునికి వాక్యాన్ని దేవుని దీవనాన్ని గుర్తుపట్టుకోవడం పట్టకపోవడంలో కూడా నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అది యహోవాడు భయభక్తులు కలిగి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ ఉపదేశమును ఉపదేశము ఆలకింపు తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు కంఠమునకు హారములయ్యుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము నాకు లాస్ట్కు చివరికి అర్థమైందంటే మొన్న త్రీ డేస్ బ్యాక్ నుంచి తోలిపోయినది కూడా పాపులు చెప్పినటువంటి వాక్యమును పాపులు ప్రేరేపింపగా నీవు ఒప్పకము దురాచరణ దురాలోచన దుష్ట శక్తులను వారు ఎవరే ఏ విధంగానైతే వచ్చినటువంటి విధానమును బట్టి అనుసరించక మనం తప్పుడు త్రోవాలను పట్టడము తప్పుడు మార్గములను సృష్టించుకోవటము ఇలాంటి దేవుడు యచించుడు యందు భయభక్తులు కలిగి ఉండట మూలము మూర్ఖులు జ్ఞానము ఉపదేశము తిరస్కరించు బైబుల్లో చెప్పినటువంటి వాక్యములను మనం ఎప్పుడైతే తిరస్కరించడమో మనకు సైతానుశోధనలు తర్వాత దుష్టశక్తులు దుష్ట దురాలోచనలు ఏదో రకమైనటువంటి ఆవేదనను వ్యక్తపరచటంలో ఏమి నీతి లేదనేది మూర్ఖులకు మూలము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నా కుమారుడు ఆ నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము ప్రతి ఒక్క వాక్యము దీన్ని అనుసరించినట్టు మనం ఈ వయసును కూడా దాటివచ్చిన వాస్తవానికి సామెతల గ్రంథంలో పోల్చినటువంటి ఎవరి శక్తిలో ఉన్నటువంటి వారు చాలా బలంగా ఉంటారు అంటే అది కూడా వాక్యాన్ని మనకెక్కడా గ్రహించింది దేవుని యొక్క వాక్యోపదేశం బాణము పట్టుకొని బలమైనది బలంతో విసిరు కొట్టడమే కాకుండా అది మనకు కండ కనిపిస్తుంది తప్ప మన ఆత్మీయంగా ప్రవర్తించినటువంటిది అయితే మాత్రం చాలా లక్షణంగా జీవించటము దేవుని ఎందు భయభక్తలో ఉండటము ఆ తర్వాత దేవునియందు దేవుని నామము ఇతరులకు తెలియపరచటము ఒక నీతి వాక్యములను చెప్పటము తర్వాత ఏమంటున్నాడు దేవుడు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటకు ఎవరికి తెలివి వివేచనము పుట్టించటకు తగిన సామకలు కాబట్టి ఫస్ట్ మనం అటువంటి వాక్యంలో మనం ప్రవర్తించినట్టు దేవుడు నాకు అనుగ్రహించినట్టు అయితే నేను ఇద్దరు అంటే ఫస్ట్ మనము నేనైతే ఎవరికైతే చెప్తున్నా వారి ఇద్దరికి హితబోద వల్ల ఇంక చదువు రాని వాళ్లకు వచ్చిన వాళ్లకు తెలియని వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది పాతాలను మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయును సమాధిలోకి దిగువారు మింగిబడినట్లు వారు పూర్ణ నుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పాపలు పాపకు మార్గంలో నడు చెప్పామంటే ఇటువంటి లేకపోతే ఏదో ఆశపడి దొంగతనము లేకపోతే వేరే బలాత్కారము లేకపోతే వేరే చేయకూడదనటువంటి పనులము పాపలు పాపం అన్నప్పుడు మనకి తెలుస్తుంది ఇది మంచిదా చెడ్డదా అని తెలుస్తుంది అలాంటప్పుడు మనం చేయకుండా ఉండటమే ఉత్తమం అలాంటిది ఎలాంటిది పూర్వపు పూర్తిగా మృంగివేయినట్టు జీవంతో మ్రింగివేయినట్లు ఉంటున్నటువంటి విషయం చెత్తగా మనం ఏదో అనవసరంగా మన హృదయం కోల్పోయిన ఈ విధంగా ఏదో తంతలాడుతూ మనం జీవిస్తున్నాం ఈ లోకంలో అది మనం దేవుణ్ణి గుర్తించక మనం ఎటువంటి జీవపు గట్టుతు మన యొక్క లోకమంతా అదే అదే దేవునికి ఒక మనం చేసేటువంటి ఇబ్బందికరమైనటువంటి మనం ఒక దెబ్బ కొరడితేసినట్లయితే దాన్ని ఏసైక్ అలాంటి ఏసైకి మనం ఎన్నో ఈ విధంగానే పాపలు అన్నీ మనం అలాంటి జీవం గడపకుండా ఉండటం కోసమే మనం అనుసరించి మనం ఏ అయితే చేయాలో చేయకూడదో అది దేవుడు నా దీవించి నా యొక్క ఈ చిన్న ఈ చిన్నటువంటి అవకాశాన్ని ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క నాకు వాస్తవానికి చాలా ప్రతిసారి ఇదే గుర్తు చేసుకుంటు సార్ ఏదైనా కానీ అంటే సామెత గ్రంథం ఖచ్చితంగా మీ కల్లి చెప్పు బోధనను క్లోసు తర్వాత వినుడు వినుట వలన విశ్వాసములను ఫస్ట్ మనము ఒకరి అనటమనల్లా మనం తెలివికి అతి వివేక్కి దర్శనమే మనం ఒకరిని అడగటం మాట్లాడటం లేదా నిందించటమో లేదా ఏదో తెలిసినట్టుగా మాట్లాడటమో అది తెలివికి మూలం అనుకుంటారు తప్ప అది అవినీతికి ఎంత మూలమో అది వరకే తెరిచిపోతుంది అది నిజాన్ని జ్ఞానము జ్ఞానం విని పాండిత్యము చెందును జ్ఞానం విని పాండిత్యము అంటే జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది మనము చాలా గ్రంథం చూస్తే తప్ప తెలుస్తలేదు అందువలన వినట వలన విశ్వాసం వింటే ఎంత మంచిగా వింటావు అంటే కొద్ది ఇంకా నేర్చుకుంటావు వింటా అంటే వినకూడదు విన వినకొద్ద ఏం చేయదు సో ఇటువంటి ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు తర్వాత పాస్టరేట్లకు టీచర్స్కి మన సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు